హరి ీగరుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వవా గగనసదృశం క్వమ్యాలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి వాతిహిత సద్గురు నమా నమో బ్రహ్మవిద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్య మహాభ్యన సర్వ ప్లవర ప్రజానఘన ప్రత్యో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర గురు నిజగరు పరమగరు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ హరి ఓ శ్రీగరువ్యో నమ సదాశివసన యాస సి అస్మాజాపర్య వందేరు పర పరా ముఖ్యమే మీ కామ క్రోధాదికములు కలయదు అనిశము ఏ పాముల ఇతరులు ఏ మని నను మరో వల్కది బట బయలు बैल ओकरणा निर्धारण निश्चय बर्शन देश ఈ పరము నెరిగినటువంటి దేశిక వర్యులు వారి ఆశ్రయించి జీవించేటప్పుడు ఇతపూర్వం చెప్పబడినట్టు ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్య అనేటటువంటి దానికి సరి అయినటువంటి విచారణాక్రమాన్ని కూడా చెబుతున్నారు దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమాచనం తపతీర్థస్నానములివి ముక్తిదమనీ మానవుల నరించయలు మాటాడదేమీ ఎరుకే లేదు మాట్లాడేదేమీ అవును కాదనక నీవనక నేనక ఒక మేనైనా తాగా మీరియుదే మాటదేమీ ఎరుకే లేదు మాటేదే మీ దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమ అక్షణములు తప తీర్థ స్నానములు ఇవి ముక్తిధమని మానవులు వణరించ బయలు మాట్లాడదేమీ ఎందుకే లేదు మాటాడేదేమి అవును కాదనక నీవనక నేనక ఒక్క తాగాక మీరి ఉన్నది మాట్లాడదేమి ఎరుకే లేదు మాట్లాడేదేమి అచల మార్గం సూటి అయినటువంటి మాట సూటి అయినటువంటి బాట కేవలము దేనినైనా సరే ఆచరించేటటువంటి కాలంలో ఏర్పడినటువంటి అహాన్ని అభిమానాన్ని తాదాత్మ్యతను ఆవరణం వ్యవహారాన్ని ఆద్యంతములను సృష్టిస్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ తిరోధానములను అఖండ ఎరుకానబడే అనంత విశ్వాన్ని దేనినైనా సరే అణువు నుంచి ఘనము వరకు అణువు నుంచి మహత్వ వరకు అనంతకోటి బ్రహ్మాండ జనని అయినటువంటి మూలా ప్రకృతి వరకు దేనినైనా నిరసించడం ఎలాగో ఇది కానిది ఇది లేనిది ఇది వట్టిది ड़व तगिन पद्धति शुद्ध भी यदिचिनामूलमेतना शरीर नतीयम चाथा कठोरकिताग यथा यहां ఈ రకములైనటువంటి అప్రతిహతమైనటువంటి సూత్రములను సూచన వాక్యములుగా స్వీకరించి ద్వాదశి షోడసి పంచదశి అవాంతర వాక్యాలను అనుబంధ చతుయాన్ని వార్తీక పద్ధతిని స్వీకరించి నిర్ణయముగా కర్మ మార్గావలంబీకులైనటువంటి సామాన్య సాధకులు తాలవత్ ఉపశాంతిని వసగేటటువంటి తత్కాలవత్ అభ్యాసపూర్వకమైనటువంటి చిత్త ఉపశాంతిని వసగేటటువంటి సాత్విక కర్మం దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమార్చనము తపము తీర్థము స్నానములు ఇవి ముక్తి దమని మానవులు అనరించారు ఇవన్నీ సాధారణంగా ఆయా సాంప్రదాయములను అనుసరించి ఆయా దేశ కాలములను అనుసరించి ఆయా వ్యవహారాదుల పవిత్ర కర్మలుగా నిర్మలీకరణ వనరించేటటువంటి చిత్త మాలిన్యమును పోగొట్టేటటువంటి చిత్త ఉపశాంతిని కూర్చేటటువంటి शुद्धिकारक कर्मल सात्विक कर्मल जीवित जन मरण वरकू चयब अन्नी उपचार अन्नी संस्कार अन्नी उपासन अतमलू अभी दीक्षल सात्विक कर्म अने अतिद विभजन कस्थाई का बहुनाम वीट लक्ष्यं अभेतवि ई नड़क बहूना जन्मनापजुदेवसम सुर्लभ उन्नति वासुदेव व्यूहमे అనే దృష్టితో చూడగలిగేటటువంటి శక్తిని సంపాదించడానికి ఈ కర్మ మార్గావలంబనలో బహునా జన్మనామంతే ఇన్ని అని చెప్పడానికి వీలు లేనన్ని జన్మలు పట్టవచ్చు కాబట్టి ఈ ప్రపత్తి అవసరమే ఎందుకంటే రాజసిక తామసిక మాలిన్యాలను విడిపించటంలో ఈ సత్ ఈ సాత్విక కర్మకి ఎంతో విశేషమైనటువంటి ప్రభావశీలత కానీ ఇది చాలా పెద్ద భూమండలం అంత ఎయిర్పోర్ట్లు అండి అనేక విమానాలు వస్తూ పోతూ ఉంటాయి ఆహా బాగుంది బాగుంది విమానం బాగుందని చూస్తూ ఉంటాడు తప్ప ఏ విమానం ఎక్కడు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరడు ఆ ప్రయాణం పూర్తి అవ్వదు చిన్నపిల్లవాడు ఏ రీతిగా ఉత్తమమైనటువంటి ఊహకు అందనటువంటి జాగ్రత్త జ ప్రపంచంలో వ్యవహార శైలిని కలిగి ఉండి ఆనందపడుతూ తత్కాలవత్ వ్యవహరిస్తాడో ఆ రీతికి ఈ సాత్విక కర్మ ప్రభావం చేత మానవుడు చిత్తశుద్ధిని సాధించి ఈశ్వరత్వాన్ని దివ్యాహాన్ని పొందే అవకాశం ఉంది స్థూల కారణ స్థితులలో ఉన్నటువంటి ఆయ దేహ వ్యవహారమును తెలుసుకొనడానికి ఉపయుక్తమవుతుంది అయితే కేవలం వ్యవహారాన్ని తెలుసుకుంటే నేనబడే ఆ పట్టుబొమ్మ అయినటువంటి అహం ఆయా వ్యవహార కాలంలో బలపడి వేళ్ళూనుకొని ఓడలు దిగి ఓడలు వేళ్ళూనుకొని ఖండించడానికి వీలు లేనంత బలమైన వృక్షంగా అనేక జన్మలని పునః పునః ప్రసాదిస్తుంది అందువలనే ऊर्धमूल शाख अश्वत्थम चंदी विन बड़े प्रकाशबिंदुवे मूल मुग ई विश्व व्यापच आने पड़े प्रकाशबिंदुोट ले లయమైపోతుంది లేకుండా పోతుంది మరి ఏ ప్రకాశ బిందువు ఆధారంగా సర్వదేవతాం ప్రతిష్ఠితం ఆ సర్వ బిందువున బిందువు నుంచి నాదము నాదము నుంచి కళ కళ నుంచి గుణ ఆవృత్తి గుణ గుణ ఆవృత్తి నుంచి సకల సృష్టి ఈ రీతిగా ఎలా ఏర్పడిందో ఇదంతా ఈ లక్షణమంతా నిన్ను బిందు స్థానమునకు తీసుకుని వెళ్ళి విడిచిపెడుతుంది కానీ భూతాకాశము చిత్తాకాశము చిదాకాశము బిందు ఆకాశము లేక దహరాకాశము దానవతల కేవల ఆకాశం ఇది పంచగగన పద్ధతి మరి ఈ కేవలాకాశం అనేటటువంటి ఐదవ గగనమునకు అవతల ఉన్నదానికి బయలు అని పేరు దానిని సూచించే పనిగా ఏమంటున్నారంటే ముక్తిదమని మానవులు మాట్లాడదేమీ ఆ బిందు ఆకాశము కేవలాకాశము అవతల ఉన్న బయలు ఈ పంచ గగన పద్ధతిగా లేదు ఇదే ఉపనిషత్తులన్నీ కూడా సూచన వాక్యంగా బ్రహ్మసూత్రాలలో కూడా మనకి అందించలేదు ఏమంటాడంటే ఘటము పటము మఠము కేవలము వీటికి సంబంధించిన ఆకాశములు మధ్యలో దాహరం ఘటము పటము మటము మహదాకాశము కేవల ఆకాశం మహదాకాశం అనే కూడా అంటారు ఇట్లా ఘటము పటము మటము మహత్వ్ కేవల అనే ఐదు ఆకాశ లక్షణాలను పంచగన పద్ధతిగా ప్రస్థానాంతరం ఈ ఐదు గగనములు ఒకటే కదా ఐదు ఎక్కడున్నాయి అసలు నిజానికి ఐదు గగనములనే విభజన లేనివి ఉన్న బయలులో ఈ పంచ గగన పద్ధతిగా నిర్ణయించబడుతున్న నిరూపించబడుతున్న ఎరుక లేనివి కాబట్టి ఆ దానవతల దానవతల దానవతల తత్పరం చావలోకయేత్ అనే రీతిగా దాటుతూ వెళ్ళినటువంటి వాడికి తానే లేడు ఎవడైతే పరిణామం చెంది చతుర్విధ దివ్యయానములుగా పరిణామం చెంది పరాత్పరం వరకు వెళ్ళాడు అక్కడ తానే లేడు ఆ మాటనే ఇక్కడ స్పష్టంగా నిర్ణయంగా ఈ గందార్థంలో అందిస్తున్నారు ఎరుకే మాటాడేదేమీ మౌనవ్యాఖ్య ఎందు స్థితమైనటువంటి వారు మౌనవ్యాఖ్య రీతిగా వాంగ్మౌన మానసిక మౌన ఈశ్వరీయ మౌనస్థితులను దాటినటువంటి వారు మాటాడేదేమీ ఎరుకే లేదు ఎరుక మీరిన చోట మాట కాడవు అనే రీతిగా అవును కాదనకా నీవనకా నేనక ఒక్క మేనైన అవునందామా దేనికి అవునాలి అవునన్నదంతా మిథ్యాసరు పోనీ కాదందామా కాదన్నదంతా మాయాస్వరూపం అవునన్నదంతా మిథ్యాస్వరూపం కాదన్నదంతా మాయాస్వరూపం ఈ మిథ్య ఆ మాయ ఒక భ్రాంతి ఎందు మాత్రమే అంశీభూతము అట్టి భ్రాంతి నిరసన జరిగినప్పుడు మిథ్యాతనువులు కానీ మాయాతనువులు కానీ ఎందుకంటే మిథ్యాతనువులు నీవు అంటున్నాయి మాయాతనువులు నేనంటున్నాయి కాబట్టి నీవు నీవు నీవు అని మనం వ్యవహరించేదంతా మిథ్యాతను నేను నేను నేను నేనని నిర్ణయించబడేదంతా మాయాతనం కాబట్టి అవిద్యోపాధి మాయోపాధి అనే పద్ధతిగా సాంఖ్యదర్శనం చెప్పింది ఈ అవిద్యోపాధి కిందంతా విద్యాతనువులు ఉన్నాయి నీవనే లక్షణం అంతా నేనన్న వ్యవహారం అహంత యొక్క గొడవ అంతా ఈశ్వరతనువులుగా మాయా అధిష్టానంగా మాయాధిష్టాన చైతన్యంగా नीवन नैन ता भगवदगीमेंसासी जीर्णा यहाँ गृह नरोपराणि तथा शरीरा विहाय जिर्णा अन्यानी सम्या देश अने प्रतिदन चेहमु दिहि तेरव नरगा द्वारा प्रज्ञ द्वारा चैतन्य्वारा धी विशेष द्वारा अपरा विद्य द्वारा కాబట్టి ఆ నడక నడిచినటువంటి వాడికి ఏం తెలిసిందట ఒక్క దేహే ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులందు దేహములను మార్చుచున్నాడు ఏ దేహానికి ఆ దేహానికి దేహి ఉన్నట్లుగా నేను ఉన్నట్లుగా తోచుచున్నప్పటికీ అది అవిద్యాధిష్టానమైనటువంటిది మిథ్యా అధిష్టానం జగత్తుకు అధిష్టానం ఎవరయ్యా మిథ్యాధి జగత్ మాయా బ్రహ్మాండేమిటండి ఈశ్వరాధిష్టానం అంటారు అనుకుంటే ఏం చెప్తున్నారు సూత్రం మిథ్యాధిష్టానంతు జగత్ मयाधिष्टान ब्रह्मा तवल वस्तु तद्रहिताशून्य विवर्जिम बैल निर्णय आ निर्णय विक ఆ రీతిగా ఉన్నటువంటి వాడికి ఆ రీ ఉన్నది ఉన్నట్లు ఉండచూచి ఉన్నవాడెవడో అట్టి తీసుకున్నప్పుడు మిథ్యాధిష్ఠానం జగత్ వాటికి జగత్తులో ఏది సత్యంగా తోచుంది ఎందుకని ఉన్నది ఉన్నట్లుగా ఉండచూచినవాడు వాడు రాకట పోకట కలిగిన దానిని दाने राकटेट ता चूचनावा चूचनावाबा दिष्टान ब्रह्मांड इला चूच्वास्तु रिता इपड़ वाड़ की ये वस्तु सृष्टिधर्मा चपेटू अंत उन्दे ब्रह्म पदार्थमे अंत उन्न विश्वशक् वैज्ञानिक ये तेरा हो भाषा भेदेद వస్తునిశ్చయ జ్ఞానం కలిగిన వాడు ఏం చెప్పాడంటే పరిణామమందు పదార్థము శక్తి పరిణమించుతున్నవి పదార్థము శక్తి సంయోజనములుగా పిండ బ్రహ్మాండము ఏర్పడినవి నిజమునకు పదార్థము శక్తి యొక్క సంయోజనము బ్రహ్మాండమునందు ఏర్పడి జీవరాశులకు అవకాశం జీవులు వ్యక్తమై పిండాండముగా వ్యవహరించుతున్నవి అని వేదాంతం చెప్పింది ఇదే మాట వైజ్ఞానికుడు చెప్పాడు దోన్లీ మ్యాటర్ అండ్ ఎనర్జీ ద మ్యాటర్ అండ్ ఎనర్జీ ఈజ్ ఓన్లీ ట్రాన్స్ఫర్మింగ్ నైదర్ మ్యాటర్ కెన్ బి క్రియేటెడ్ నా డిస్ట్రాయిడ్ నైదర్ ఎనర్జీ కెన్ బి క్రియేటెడ్ are destroyed but can be transformed and అంటే అర్థం ఏమిటి అంటే మార్పు చెందించవచ్చు అది ఇదే వొడ్స్ ఇదదా వొడ్స్ అయనైజేషన్ అనే ప్రక్రియ ద్వారా ఇది అదదా వొడ్స్ అదిదా వొడ్స్ ఆటోమేషన్ ఆటమైజేషన్ కకరకాలా రసాయనిక ప్రక్రియలు భూమండలంలో బ్రహ్మాండంలో జరుగుతుంటాయి అవన్నీ పదార్థశక్తి సంయోజనం ఇదంతా నీవనక నేననక ఒక మేనైన తాగాక ఒక మాటలో చెప్పేసి ఇదంతా నువ్వు ఇదంతా ఎంత గోల పెట్టినా ఈ గోలంతా ఈ ఒక సూచనలోనే మితిమీది ఉన్నది దానవతల దానవతల దానవతల మితి అంటే ఆవరణ మీరి ఉన్నది ఆవరణ రహితమై ఉన్నది మాట్లాడదేమి బిందు ఆకాశంలోనే నిశ్శబ్దం దానవతల కేవల ఆకాశం దానవతల బయలు ఎరుకే లేదు మాట్లాడేదేమీ అట్టి కేవల ఆకాశ పరిధిని అధిగమించినటువంటి మరనీయుడు బయలుస్థితి ఎందు నిలిచి ఉన్నటువంటి వాడెవరు మాట్లాడాలంటే బిందు ఆకాశం దిగి రావాలి భూతాకాశము చిత్తాకాశము చిరాకాశము चिदाकाश पधिनावाड़े दिगराव कष्ट अटी केवलाकाशम अधिगमें मीरी मिति मीरीव महनी देश के दिगे वीटाड़ेदेमी अलय ఇంతింతని అనారానిది వింతలు చేయనిది ఎన్ని విధముల కని నన్ చింతల రుంగనిది నేను నీకేమిరూ కాల్పుట వినుటమిగా పెద్ద కథ కా సంతతముఖరీతి సకల దేశములాయన్ ంతటా నింద దది గోపరి పూర్ణము ఏమిరపృథు కాల్పట వినూటమిట భగవద్గీతలో అర్జునుడు అడిగాడు శ్రీకృష్ణుని బాబా నాకు తెలిసి నువ్వు నేను సుమారుగా ఒకేప్పుడు పుట్టావు ఒకేలాగా పెరిగాం ఒకే దేశ కాలమానాల్లో ఉన్నావు నువ్వేమిటో నేను సూర్యుడి కంటే ముందున్న వాడిని నేనే సూర్యుడికి చెప్పాను ఆ తర్వాత సూర్యుడు సప్త ఋషులకు బ్రహ్మగారికి చెప్పాడు ఇట్లా చెప్తున్నారు తర్వాత సప్త ఋషులకు చెప్పారు సప్త ఋషులు ప్రజాపతులకు చెప్పారు ప్రజాపతులు మనువులకు చెప్పారు మనువులు సనక చెప్పారు ఇట్లా ఒకరి తర్వాత ఒకరికి పారంపర్యంగా ఈ బోధ వచ్చింది అని చెప్తున్నావు పైగా నీవే ఆజ్యుడు ఇది ఎలాగయ్యా నామశక్యంగా లేదు అన్నాడు అన్నారు ఈ కదార్థంలో ఆయన పార్థా అన్నాడు పార్థివమైనటువంటి శరీరమునే నేననుకుంటున్నవాడెవడో వాడు పార్థుడు పార్థివమైన దేహమునెవరైతే నేననుకుంటున్నాడో వాడు పృథుకా అంటే భూపురత్రయాన్నే నేను అనుకుంటున్నాడు శ్రీ విద్యా సాంప్రదాయం ఇలా ఎక్కడ బిందువు ఎక్కడ భూపురం ఏ బిందువాకాశ మధ్యము నుంచి నిఖిల బ్రహ్మాండము ఉత్పన్నమై సూర్యచంద్రాదులకు జన్మస్థానమై ఉన్నటువంటి బిందు ఆకాశం ఎక్కడ అకల శోణిత బిందు మధ్య బిందు మధ్యమున సంయోజన వియోజనములు ఏర్పడినటువంటి రక్త మేదో అస్తి రుధిర నఖ చర్మ సప్తధాతు నిర్మిత శరీరమునందు వ్యవహరించుచున్నా నేననిటి బిందువు ఇదేనా బిందువే అదేనా బిందువే అట్టి బిందువు యొక్క కంపనమే చైతన్యం అట్టి బిందువునందు ఏర్పడుతున్నటువంటి కదలికలే చైతన్యం ఏ పదార్థమైనా అనేక అణువుల సముదాయం అంటుంది విజ్ఞాన శాస్త్రం ये सरल रेखा अनेक बिंदु समुदाय अंटे गणित शास्त्र अखिल जगत् ब्रह्मज्ञाननमें ब्रह्म विद्या ब्रह्म सत्य जगन्मथ्या्रह्म इदमे तो सच्चास्त्र वेदा अट्दी ब्रह्मज्ञावि एवरकते ब्रह्म मे सत्यमी निरूपित वारेमीव्या वारे जगत मिथ्य तोचा केवल पंच गगन चिदाकाश पधि ने अगमित ब्रह्मनीष्ठुके जगत तोस्ते। चिदाकाशमें बिंदुआकाशम बिंदु आकाशमेंवलाकाशम दानवत बट परात्पर स्थित अंदु महनीकाश पा ఇది చిదాకాశ పరిధిలో ఇది బిందువాకాశ పరిధిలోని ఇది కేవల ఆకాశ పరిధిలోని దానవతలున్నది బయలు అట్టి బయలును దర్శించినటువంటి దేశిక అట్టి బయలు స్థితి ఎందున్న దేశికవరియుడు అట్టి మహనీయుడు ఇంతని అనరానిది ఇంతింత అంటే అతి కొంచెం బిందువు ఇంతింతనిరా అనరా మహత్తు కూడా ఇంతింతే అణువు నందున్నటువంటి బిందువు అయినా మహత్తు నందున్నది కూడా ఇంతింతయే చాలా విశేషమైన శబ్దం ఈ ఇంతింత ఇంతింతై వటుడింతై నభోవీధిపైనంతై మహర్వాటిపైనంతై అంటుంది భాగవతం త్రివిక్రమావతార వేళ వామనుడు త్రిలోకములను ఆక్రమించినటువంటి శైలిని ఆ దర్శనరీతిని ఆ స్థితిని కళ్ళకు కట్టినట్టు వినిపించే కనిపించేటటువంటి ఆ దర్శనాన్ని పొందగలిగిన మహద్భాగ్యాన్నిచ్చేటటువంటి ఉద్గ్రంథం భాగవతం అది చదువుతూ ఉంటే కళ్ళ ముందు దర్శనం కలుగుతుంది ఇంతింతై ఒటు నభోవీధిపైనంతై మహర్వాటిపైనంతై అలాగే ఇంతింతని అనరానిది అందామా భూతాకాశం కాదు అందామా చిదాకాశం కాదు చిత్తాకాశం అసలే కాదు ఎందుకంటే సకల జీవరాశి ఈ చిత్తాకాశ పరిధిలోనే లయమైపోయి మరలా ప్రాదుర్భవిస్తున్నవి ूताकाशम चिताकाश पधि अन्नी जनन मरण ना काबट्टी चिताश पधि ने दाटन व आत्मनिष्ठु केवल भूताकाश पधिमात्र प्रज्ञ कल जीव चिदाश पधि ने अधिगम ब्रह्म निष्ठु बिंद्वाकाश प अिगम రిగినవారు కేవలాకాశమునందున్నవారు విదేహముక్తులు దానవతల బయలు వింత ఇంకా వీడికి వింతేమిటి అట్టి దేశికేంద్రునకు ఏది వింత అరథవశాత్తు అనేక రకముల భూమండలంపై ఉన్నటువంటి వింతలు చూపెట్టే పని జరుగుతూ ఉంటుంది ఇది ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు కనుగబ చూపులు నిక్కించి చూడ్కి నిలిపి తనుత్రయమావల యమావల బిందూత్రయమావల తద్రహిత నిలచి నా వాణి నడు ఇది ఎట్టిదన వాడిని ఏమని అడుగుతాం ఏ వింతలు చేస్తాడు ఏ వింతలు చేయడు ఏ మహత్తులు లేవు ఏ మహిమలు లేవు ఎన్ని విధముల కనీన మెలకులో చూస్తామా జాగ్రత్తలో చూస్తామా స్వప్నంలో చూస్తామా సుశుద్ధిలో చూస్తామా వాసనాత్రయంతో చూద్దామా జగత్రయంతో చూద్దామా దేహత్రయంతో చూద్దామా తాపత్రయంతో చూద్దామా అవస్థాత్రయంలో లేడు ఏ త్రిపుడి ఎందు లేడు తనను తాను నిశేషముగా తొలగించుకున్నవాడు ఎన్ని విధములా కనీన విరమించడమే పనిగా పెట్టుకున్నవాడు నిరసించడమే పనిగా పెట్టుకున్నవాడు చింతలే రుంగనిది బయలు అట్టి కేవల ఆకాశ పరిధి కావలున్నటువంటి బట్ట బయలునా చింతలేమిటిగా చిత్తమే లేనివాడికి చింతలెక్కడ చిత్తే లేనివాడికి చింతలెక్కడ सत्तु दुवा की चले विरा पृधुका विंट पार्थिवदेहमे ने पृथुका पार्थ शिष्या పృథ్వీతత్వ తాదాత్మ్యతయో దేహ తాదాత్మ్యతతో ప్రారంభించినటువంటి సాధన కడకు కేవలాకాశపరిధిన అధి అధిగమించినటువంటి ఆవల ఉన్నటువంటి ములుగుసేక ఉన్నటువంటి కదలనటువంటి ఏ వింతలు చేయనటువంటిది ఇంతింత అనరానటువంటిది ఎన్ని విధములా కనినన్ ఏ చెంత లేనటువంటి ఈ బయలు ఎంతని వినిపించు దీని గురించి ఎలా వినిపించాలి ఎంతని చెప్పాలి అసలు ఎలా చెప్పాలి తెలుపుట వినుట ఇక పెద్ద కథ కా బయలు గురించి తెలపటం దాన్ని వినటం విని శ్రవణమన నిధి ధ్యాసల ద్వారా తెలుసుకున్నానటం పెద్ద కథ కదా పెద్ద కళ కదా ఎరుక పద్ధతి కదా అలా వీలు కాదు ఎవరైతే ఈ పంచగన పద్ధతిలో చతుర్విధ దివ్యయానములను పూర్తి చేసిన వారున్నారో వారికి అనంత విశ్వం యొక్క రాకట పోకట పెద్ద కథ వట్టి కథ లేని కథ కల వంటి కథ సముఖరీతి సకలా దేశములాయందోపరి పూర్ణము దర్శింపజేస్తున్నాను इत वोवीधि दर्शिंपजेश का लोक क्षयत्वृद्ध लोकांस मिहत्व दर्शन भेद हो अति क्रमित त्रिविक्रमावतारा आधार पट्टी चपाड़ सकल लोकंदे उद्भविं ना व्यवहरी लिपन भी अना सकमूला ఎంత నిండున్న అదిగో పరిపూర్ణము అదిగో పరిపూర్ణము అని చూపెట్టేశాడు బయలుని సోడా చూడబోతే తానే లేడు మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏదీ లేదు ఏమిడా పృథుకా తెలుపు ఇక పెద్ద కథ కా మానవ జీవితంలో కూడా ఇటువంటిది ఒక గొప్ప ఉపమానం దానినే ఈ వార్తీక పద్ధతిలో కూడా వినియోగిస్తా తల్లి బిడ్డకు జన్మ ప్రదాత కానీ బీజప్రదాత అయినటువంటి తండ్రిని జన్మించిన శిశువు ఎరగడు ఇది గో నీ తండ్రి చూడుము మా అయ్యా ఇది నీ తండ్రి చూడు మా అయ్యా చూడు మా ఇదిగో నీ తండ్రి అని చూపిత లేకపో అని పిత లేకపో ताले ोमा परशिवमीन పిండముగాదు బ్రహ్మాండముగాదు విశ్వాదు చూడములు వృత్త సందులేనిది సంతతముకరీ సకలా దేశములా అందంతటా నిండు అది ఈ రీతిగా బట్టబయలను దర్శింపజేసి గురు శిష్యులు అనేటటువంటి ఎరుట లేకుండా పోయి బ్రహ్మణోర వ్యక్త వ్యక్తాన్మహత్ మహదోర్మహదహంకార అనబడేడంతా ఉన్నటువంటి అఖండ ఎరుక బయలును దర్శించగానే మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏది లేదు అన్న రీతిగా ఎరుకే లేకుండా పోయి నిర్మూలమేతదా శరీరం నాస్తి కేవలం ఏతన్మిధ్యాశుద్ధ వియత్కించిస్తిది తేమయా ఈ ఉత్తభట బయలు ఏమీ లేదు ఏమిదూకా తెలుపుట వినుట ఇక పెద్ద కథాకా కా ఇప్పుడు ఆ తండ్రి గురించి ఆ తల్లి ఏమన్నా ఉపన్యాసం చెప్పిందే వ్యాఖ్యానం చేసిందే తండ్రి ఎట్లా అయి ఉన్నాడో ఏమైనా దీక్షావిధి దానం ధర్మం సగుణ ధ్యానం ప్రతిమ అర్చనం తజ్జపం తేర్ధం స్నానం ఇత్యాదిలో సత్కర్మంతా చేసి ఇదిగో నీ తండ్రి అని చూపెట్టిందే తల్లి తండ్రిని ఎట్లా ఎరిగింపజేసి తాను మరుగవుతున్నదో ఈశ్వరుని ఎరిగించి మాయ ఎట్లా మరుగవుతున్నదో బయలు నెరిగి ఎరుక ఎలా విడవబడిందో ఆ రీతిగా తెలుపుట వినుట ఇక పెద్ద కథ కా అన్నాడు ఇందులో ఒక అర్థం ఉంది ఈ పెద్ద కథ ఎప్పటి నుంచి మొదలైందట కృష్ణుడు చెప్పాడు इपड़ो महाविष्णु उन्केर आयन ली आद्य शक्ति उद्भवित नृष्टाओं पन का सृष्ट सर पे నీ అంతటి శక్తివంతుల్ని సృష్టిస్తూ పో అన్నాడు ఎరుకే ముజ్జగములు ఎరుకే తనుత్రయములు ఎరుకే కాలత్రయములు ఎరుకే దేహత్రయములు తరచి చూడ సర్వత్ర ఎరుకయే అంతటా ఆమె విస్తరించు అన్నీ తానే అయింది కడకు తనను తా తరచి చూడ తన మూల మందు తానే లేకపోయింది సర్వకాలము ఉన్నవాడు మహావిష్ణువే మిగిలినదంతా మిథ్యా సదృశం మాయా సదృశం అవిద్యాశ బలితం మాయాశ బలితం ఇలా జాగ్రత్తగా ఉపనిషత్తులు చైతన్య పరిణామాన్ని చైతన్య వికాసాన్ని చైతన్యం తన తాను గుర్తిరిగి తానే రహితమయ్యే పద్ధతిని సూచనగా సూచించి సంతతముకరీతి సకలా దేశమూలా అందంతాట నిండున్న దది గోపరిపూ ఏమిర పృథుకా తెలుపుట వినుట ఇక పెద్ద కథ కా అలా దర్శనం పొందిన తర్వాత ఈ పిల్లవాడు ఆ తండ్రిని ఆశ్రయించాడు హాయిగా నిద్రపోయాడు తండ్రి ఒడిలో తల్లి ఒడిలో ఎంత నిశ్చింతగా నిద్రపోయాడో తండ్రి ఒడిలో కూడా అంతే నిశ్చింతగా నిద్రపోయాడు ఎవర ఎవరు అందిస్తే ఈ తల్లి అందిస్తేనే అది సాధ్యమైంది ఆ రీతిగానే బయలును దర్శించినటువంటి దేశికేంద్రుడు ఆయన యొక్క హృత్సరసిజమునందు నిలకడ చెందినటువంటి సత్యష్యుడు ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ ఆ బట్టయలు స్థితిని ఆయన హృదయమందే ఐక్యతా సిద్ధిని పొంది అనుభవించాలి పంచగగన పద్ధతిని తెలిసి నిరసించాలి ఈ రీతిగా ఎరుక విడవబడాలి గురు శిష్యులు లేకుండా పోవాలి అదుగో పరిపూర్ణము తెలుపుట వినుట ఇక పెద్ద కథకా అన్ని పురాణములు అన్ని ఉపనిషత్తులు సమస్త వేదాంత వాంగ్మయము గురు శిష్య బోధా పద్ధతి కాబట్టి గురు శిష్య బోధ అనేటటువంటి పెద్ద కథే ఇంత అపరావిద్యగా పరావిద్యగా నిర్ణయించబడదు ఇదంతా కూడా బట్టబలు నిర్ణయమైనట్టు చోట కళ వంటిది దీనిది భూతాని ఆకాశాదిక భూతని కాత్మకామగోచు ఎరుక జగమయ్యన్ ప్రాకొకడదీకి ప్రాకటోగా దేనిలో నో పట భయలదిరా కాదని అంటే వట్టి వటీ పల్కిదిరా లోకత్రయము తన లోపాల తిరుగా లోకత్రయము తనలో పాల తిరుగా జోకా తోడుతానీ జోలెరుగా ఇది ఏదో బట భయలిదీరా కాదని అంటే వటీ పల్కి దీరా ఆకాశాదిక భూతనే కాత్మకమగూచు ఎరుక ఈ జగమయ్యన్ రాకడో కడ దీనికి ప్రాకటముగా देनी लोनो बट भयल कादनी अटे वटी पलदीरा लोकत्रन लो पालतिर జోకాడు దాని జోలేరుగని ఏదో బట భయదిరా కాదని ఎంటే వటి పల్రా निर्णय चुप्त अदिगो पिपूर्ण चूपटी आकाशाधिकूता नेकाचू जगमय आकाशन भूमि वरकू उत्मक समस्तमी भूमंडला आवरि उचूतात्मक प्रकृति अंत ऐर అనేకంగా తోస్తున్నటువంటి ఈ జగమంతా ఏకమైనటువంటి ప్రజ్ఞా విశేషము చైతన్య విశేషము ఆత్మశక్తి ఏకాత్మభావము అట్టి ఏకాత్మస్థితి ఎందు ఈ పంచభూతములు అంశీభూతములు పంచభూతములచే ఏర్పడినటువంటి జడచేతన సృష్టి అంతా తావర జంగమాత్మకమైనదంతా ఆధార ఆధేయమైనదంతా కార్యకారణమైనదంతా అంత ఏకాత్మ రాకడ పోకడ దీనికి ప్రాకటముగ ఇది వస్తుంది ఒక కాలంలో వ్యవహరిస్తూ ఉంటుంది ఒక కాలంలో పోతుంది ఒకప్పుడు పూర్ణమైనటువంటి జ్ఞానం వికసించని రోజుల్లో అడవి మానవుడుగా జంతువులతో సమంగా జీవిస్తూ వాటిని ఆహారంగా భుజిస్తూ ధీ విశేషం తమోగుణ భూయిష్టమై తామసిక ఘనమై ఉన్న కాలంలో ప్రకృతిలో ఏర్పడుతున్నటువంటి ఆరు ఋతువుల మీద అధ్యయనం తెలియని కాలంలో ఆయా ఋతుభేదం జరిగినప్పుడల్లా ఆదిదైవికమైనటువంటి ప్రతాపములు ఏర్పడినప్పుడల్లా తాపములు ఏర్పడినప్పుడల్లా వరుణదేవుడు ఆగ్రహించాడు భూదేవత ఆగ్రహించింది అగ్నిదేవుడు ఆగ్రహించాడు వాయుదేవుడు ఆగ్రహించాడు అనే క్రమంలో భూమి సూర్యుని చుట్టూత తిరుగుతున్నది అనే నిర్ణయం బదులు సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడనేటటువంటి ప్రత్యక్ష జ్ఞానాన్ని ప్రత్యక్ష తార్కాణ ఉపమానాన్ని స్వీకరించి విచారణ చేసినటువంటి కాలంలో ఇదంతా రకరకాలైనటువంటి మూఢభక్తితో అజ్ఞానంతో ఆయా దేవతలకు ఎలా శాంతింపచేయాలో తెలియక తన దగ్గర ఉన్నటువంటి అనేక రకములైనటువంటి ప్రయోగములను తన ధీశక్తిని పెంచుకొనుటకు అవగాహనా శక్తిని పెంచుకొనుటకు శక్తి యొక్క విస్తృతిని పెంచుకున్నటకు కాలక్రమాంతంలో అనేక పరిశోధనలు జరిగి నిర్ణయమై రాకడ దీనికి ఆయా ఋతువులు ఆయా కాలాన్ని బట్టి వచ్చిపోతున్నాయి ఆయా ఋతుభేదం చేత జీవ పరిణామం జరిగిపోతుంది आया ऋतुदेत फलपुष्प लता गुलम पैणी आया ऋतुचेत जलचक्रम जीवनचक्र जीवनचक्रपड़त पोत राकड़ पोक दी ఒక చౌపు పుట్టినట్టు కనబడుతుంది ఒక చో వ్యవహరించినట్టు కనబడుతుంది ఒక చౌపు పోయినట్టు కనబడుతుంది ప్రాకటమోగా ఇదంతా ఎక్కడ జరుగుతుంది అన్న ప్రశ్న కలిగి బట బయల దీరా చిన్నపిల్లవాడు और बोम तो आंटा आड़को आ बच्चा उठा आ बीसकटे एड़ता निद्रूड बने निद्रोता मेलकोगा बड़वा प्रपंच आ बोम आड़क सत्यम ఆ బొమ్మ ద్వారా ఏర్పడుతున్న ఆనందం విషయానందం ఇది మాటలు రాని శైశవాస్థలో ఉన్నటువంటి దీవికాసం మరి ముప్పై ఏళ్ళు అయినాయి అరవై ఏళ్ళు అయినాయి తొంభై ఏళ్ళు అయినాయి విషయానందం తోటే మానవుడు వెనకపోతే రాకడ పోకడ దీనికి మాయబొమ్మ వంటి ఆట ఇది కాబట్టి ప్రపంచం అనేటటువంటి బొమ్మలాట అది కూడా ఒక బొమ్మలాట నశ్వరమిది నాటకమిది నాలుగు గడియల వెలుగిది చుట్టుగా చెప్పారు పెద్ద నశ్వరమిది నాటకమిది వెలుగిది నాలుగు గడియల వెలుగేమిటి ఇదేం రహస్యం అంటే వాళ్ళు ఏమన్నారంటే ఏ ప్రకాశించేదైతే జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియములు ప్రకాశించబడుతున్నావో అవి నాలుగు గడియలు నాలుగు వేలు నాలుగు గడియల వెలుగు తురియాతీతమనందు ఆ వెలుగులేదు ఆ ప్రకాశం లేదు ఆ చెత్ ప్రకాశము లేదు అచ్చట బిందునందు బిందు ప్రకాశం లేదు అనే సూచన చేశారు నాలుగు గడియల వెలుగుది అన్నప్పుడు నాటకమిది ఇదంతా ఎక్కడ జరుగుతోందయ్యా ఆ ఎక్కడ జరుగుతోందో దాని పేరు బట్టబయలు ఆ జరిగేదానికి ఆ ఉన్న బట్టబయలకి ఏ సూత్రము లేదు ఏ గోత్రము లేదు ఏ అభిమానము లేదు ఏ ఎరుక లేదు ఏ నిడివి లేదు ఏ ప్రమాణము లేదు బట్టబయలదీరా किरा पंच गगन मध्यवी वक पद्धति वाल आल प्रयोजन विशेष व्याख्य व्याख्य अं विशेषण आख्यानते व्याख्या, व्याख्या మరల విశేష వ్యాఖ్య ఏమిటి సూపర్ ఇన్ఫ్లూయెన్స్ సూపర్ ఫ్లూయస్ అంటారు ఇంగ్లీష్లో అతిశయోక్తు చాలా చోట్ల ఇలాగే ఆ భాష ప్రౌఢి కొరకు వాడపడుతుంది కాదని అంటే వటీ పల్కి గొప్ప ఉపమానం వేశారండి దీని లోకత్రయము తనలో పాల తిరుగగా జోకాడుత దాని జోలేరుగా ఇది ఏదో అన్నాయని చెవి నుమా సూపితి బీనోటను బాపురే పదునాల్గు భువన భాడముల ఆ రూపము గని యశోదకు తాపము నీ జన్మధన్యతగాచేట తెలుగులో రాసినటువంటి గొప్ప దర్శనాన్ని అందించేటటువంటి మను తినావా ఏది నోరు చూపెట్టు అని యశోవదడిగితే నోరు తెరచి నోటి లోపల పదునాలుగు భువన భాండమ్ములను చూడ చూపినటువంటి మహనీయుడు కృష్ణపరబ్రహ్మ ఎంత వయసు అయినది ఐదేళ్ళు ఆరేళ్ళు ఎనిమిది సంవత్సరముల లోప బాలకృష్ణుడు ఇట్టి బాలకృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఊపుతోందట ఈవిడ జో అచ్యుతానంద జో జో ముకుందా ముకుంద లలిపరమానంద రామగోవింద అంటూ మరి ఆయన పొట్టలో పద్నాలుగు భువన భాండములు ఉంటే మరి ఈవిడ ఉయ్యాల ఊపితే ఆ భువన భాండముల పరిస్థితి ఏమవ్వాలి అవి కూడా ఈయనతో పాటు ఊగడం మొదలుపెట్టాడు రవిగాన్సు అనే చోట కవిగాన్సునే సూర్యప్రకాశం పడని చోటి కూడా కవి చూడగలడు అలా చూశాడు భాగవతకర్త ఏమన్నా పైగా తల్లేమో యశోదాదేవి పిల్లవాడిని నిద్రపుచ్చడం కోసం ఉయ్య లూపుతోన్నాడు కృష్ణ పరమాత్మ ఆవిడ ఊపే ఉయ్యాల వలన పద్నాలుగు భువనభాండములు ప్రభావితం కాకుండా వాటి రీతిని అవి వ్యవహరించడానికి ఎలా వాటిని ఉంచాలా అని వాటి మీద దృష్టి పెట్టాడు పరమాత్మ నిద్రిస్తున్నాడా ధ్యానమగ్నుడై ఉన్నాడా సమాధినిష్ఠుడై ఉన్నాడా పలకడే అనుకుంటోందట తోడుతా దాని జోలేరుగా ఇది ఏదో ఆ పరమాత్మ తాను బట్ట బయలువలరున్నాడు తన ఎందు పద్నాలుగు భువన భాండములు తిరుగుతూ ఉన్నాయి ఊరకున్నాడు పరమాత్మ ఉండి లీలగా కేలగా అశరీరిగా సశరీరి అయిన లక్షణాన్ని చూస్తున్నాడు సందీపనీ మహర్షి యొక్క ప్రభావం చేద్దాం ఇది అంతా ఇరుక పద్ధతి లోక త్రయము తనలో పాల తిరుగా గిరగరా గిరగెర పొట్టలో తిరుగుతుందట తాగిన పాలు అట్టాగే లోకత్రయం కూడా ఆయన పొట్టలో గరగరా గరగరా తిరుగుతున్నట మరొక దర్శనముంది ఇందులో మహనీయుడైనటువంటి దేశకేంద్రుని ఎందు కాలత్రయమును దాటినటువంటి వాడికి కాలారి సముడైనటువంటి దేశ కేంద్రునికి తన ఎందే భువనభాండములు ఉద్భవమై తన ఎందే వ్యవహరించి తన లయమగుచు పరిపూర్ణమైనటువంటి అది గో ఆ రీతిగా సర్వము శూన్యము రాకడా పోకడ లోకత్రయము తన లోపాలిరుగగా ఆ లోకత్రయం తనలోనే తిరిగిపోతుందట అలా చూచాడట అనంతకోటి భువన బ్రహ్మాండ మా విస్ఫురత్ అనేక విస్ఫులింగాలుగా అనేక కోటి బ్రహ్మాండములు తన ఎందు ఉద్భవించుతున్నవి తన ఎందే వ్యవహరించుతున్నవి తన దర్శనమును పొందిన కాలారిసములైనటువంటి దేశికేంద్రుడు జోకా తోడుతానీ జోలెరుగా ఏదో అలా ఉన్నటువంటి దేశకేంద్రునితో ఐక్యతాసిద్ధిని పొందాడు గురుపుత్రుడు ఈ రీతి దర్శనాన్ని పొందాడు పొంది ఆ రీతి దర్శన స్థితిలో నుంచి అది గోపరిపోర్ణము ఈ అనంతకోటి బ్రహ్మ భువన భాండములు బ్రహ్మాండములు ఉత్పన్నమవుతున్నటువంటి మూలా ప్రకృతి అఖండ ఎరు కనబడేటటువంటి అనంత విశ్వం ఏదైతే ఉందో ఈ అనంత విశ్వము తనలో తిరుగా అడుచున్నది జోకా తోడుత జోకా తోడుత దాని జోలుగా ఇది ఏదు ఇదంతా లేనిది కదా అలా ఇదంతా ఊయల కదా ఊగుచున్నది ఊపుచున్నది ఇదంతా వట్టిది చిన్నప్పుడు విన్న ఉయ్యాల పాట జోల పాట జోకా తోడు పెట్టిది కదా తత్కాల తదుపశాంతత కదా ఇట్టి ఎరుక పద్ధతులు విడనాడు ఇది లేని బట్టబయల దీరా కాదని అంటే వటీ పల్కి అలా పరిపూర్ణమును నిర్ణయించబడి దర్శించి అలా ఉండి అలా నిర్ణయించబడి తాను బట్టబయలు తానే లేనటువంటి స్థితి అలా నిర్ణయింపబడుటే సరి అయినటువంటి విధానం కదా నిర్ణయం కదా కాదని అంటే వట్టి పల్కి అలా కాదని చెప్పబడేదంతా వట్టి వట్టి కొండలు ఎవరైనా కొనరు వాటి గ్రంధ్రాలు ఉంటాయి అవి నిరుపయో వట్టి పలుకులు కూడా వట్టిపోయిన కొండల వట్టిపోయిన పశువుల వంటివి ఘటము ఆకాశం మఠము ఆకాశం పటము ఆకాశం బిందువునందు కేవలాత్మ పద్ధతిగానున్న ఆకాశం ఇలా కూడా వట్టి పల్కి ఎప్పుడైపోయింది వట్టి పల్కి అది గోపరి పూర్ణము జోక తోడుతా దాని జోలేరుగ ఈ ఎరుక పద్ధతి అంతా కూడా ఉయ్యాల పద్ధతి జోక తోడుతా ఇదంతా జోలపాట పాడితే నిద్రపోయే పద్ధతి మరుపు మరణము సుశక్తి మూర్చలు సమములు కాబట్టి దీని జోలేరుగకు అదుగో పరిపూర్ణమని నిర్ణయించబడిన వద్ద विडव बड़ी नने जे सिती वेनी कैंकर्य पद्धति मरला मदद विदीतमुनीक विवरी कड़क विड़प अने प मरला इतना जोलेगा इधी काबी अट्टिदीरा అంటే వట్టి పల్గిదీరా హరి ఓ శ్రీ గురుభ్యో నమ్మ హరి ఓర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిషే ఓ సహవతు సహనోనత్తు సహ వీర్యం కరవహై తేజస్వధీతమస్ మా విద్విషావై శాంతి శాంతి శాంతి స్వగురు నిజగరు పరమగురు పరమిష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరిభ్యో నమ